శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేకమనబడు ద్వితీయ ప్రకరణములో డెబ్బై రెండు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము అధ్యారోప అపవాద న్యాయం ఇంత దగ్గర ఆకాశాది ప్రపంచమును ఆరోపంచేసి మరియు అపవాదము చేయుటకై ఈ ఆకాశము మరియు సదువస్తువు ఈ రెంటిలో తాదాత్మ అధ్యాస చేత భ్రాంతి చేత ఆకాశాది ప్రపంచము అధిష్టానం చేత అభిన్నమయ్యి ప్రతీతి అవుతుంది అధిష్టానమైనటువంటి పరబ్రహ్మము పృతగ్గా తెలియబడడం లేదు మరి పరబ్రహ్మమును తెలుసుకోవాలంటే ఆకాశమును వివేకం చేయాలి విచారం చేయాలి అని అపవాదమును ఆరంభిస్తూ ఆ విచారము అంటే వివేకము అనగా భేదజ్ఞానం సద్వస్తువు కంటే ఆకాశము భిన్నంగా ఉంది అని వివేచనం చెయ్యాలి అన్నాడు ఎట్లా వివేచనం చెయ్యాలి అని అంటే ఆ పద్ధతి చెప్పినాడు మనకు ఆకాశము అనే పేరు సద్వస్తువు అనే పేరు భిన్నం ఉన్నాయి అంటే శబ్దభేదం ఉంది అట్లే బుద్ధి భేదం కూడా ఉంది సద్బుద్ధి వేరు ఆకాశబుద్ధి వేరు బుద్ధి భేదం కూడా ఉన్నందువల్ల ఆకాశము సద్వస్తువు రెండు భిన్నములు ఉన్నాయి అప్పుడు పూర్వపక్ష అన్నాడు సద్వస్తువు కంటే ఆకాశం భిన్నంగా ఎట్లా ఉంది ఆకాశ అస్థి అని అంటూ కలిసి ప్రతీతి అవుతుంది కదా భిన్నం ఎలా చెప్పగలరు మీరు భిన్నము చెప్పి ఆ భిన్నమైనటువంటి ఆకాశం మిథ్యా అని మీరు సిద్ధ కానీ అది భిన్నంగా కనిపడడం లేదు భిన్నంగా ప్రతీతి కావడం లేదు అభిన్నంగానే ప్రతీతి అవుతుంది ఎప్పుడైతే అభిన్న వస్తువులు ఉంటాయో ఏకబుద్ధికి విషయం అవుతాయో వాటిలో భేదం ఎలా చెప్పగలవు అనే విధంగా శంకించినప్పుడు మూడు దృష్టాంతాలు ఇచ్చి జాతి వ్యక్తి దేహి దేహం గుణ ద్రవ్యే అని మూడు దృష్టాంతాలు ఇచ్చి ఈ మూడు కూడా అభిన్నంగా ఏకబుద్ధికి ఏక విషయమవుతున్నాయి సమవాయ సం సంబంధం చేత ఏకంగా ఉన్నాయి కలిసి ప్రతీతి అవుతున్నాయి కానీ వాటిలో భేదం కూడా ఉంది అదేవిధంగా ఆకాశమునకు మరియు సద్వస్తువునకు ఆ భేద అయినప్పటికీ భేదము ఉంది అని సిద్ధాంతి చెప్తూ ఉంటే పూర్వపక్ష అన్నాడు సరే భేదం ప్రతీతి అవుతుంది కానీ ఆ భేదం యొక్క నిశ్చయం మాకు అవుతలేదు అని శంకించనాడు అప్పుడు సిద్ధాంత్ అన్నాడు ఈ భేదం ఉన్నది అని తెలిసి కూడా భేద నిశ్చయం ఎందుకు అయితే లేదు నీకు చిత్తం ఏకాగ్రత లేకపోవడం వలన లేదా చిత్తంలో సంశయాదులు ఏమైనా ఉన్నాయా అందువల్లనే నిశ్చయం చేసుకోలేకపోతున్నావు వీరెంటిలో ఏదో ఒక కారణం ఉంటుంది ఒకవేళ అనేకాగ్రత వల్ల చదువస్తువులకు ఆకాశమునకు భేద నిశ్చయం అవుతలేదు అని అంటివంటే దానికి సమాధానం దానికి ఉపాయము చెప్తున్నాను విను అనంటూ డెబ్బై మూడో శ్లోకానికి అవతారిక ఆద్యే పరిహార మాహా అప్రమత్త ఇది మొదటి వికల్పం అనేకాగ్రత వల్ల భేద నిశ్చయం అవుతలేదు అనంటే దానికి పరిహారం చేస్తూ ఉపాయం చెప్తూ శ్లోకం చదవండి డెబ్బై మూడు అప్రమత్తోభవ ధ్యానాత్ ఆద్య అన్యస్మిన్ వివేచనం కురు ప్రమాణ యుక్తిభ్యాద్యే అంటే మొదటి వికల్పము నాకు సమాధానం ఈ విధంగా చెప్తున్నాను విను అని అంటూ నీకు చిత్తం యొక్క ఏకాగ్రత లేని ఎడలా ధ్యానాత్ అప్రమత్తోభవ అన్నాడు ధ్యానం చేసి అప్రమత్తుడవు కదా ప్రమాదం లేనివాడవు కమ్ము అంటాడు ప్రమాదం అంటే దేనికంటారు అవశ్య కార్య విస్మరణం ప్రమాద అలాంటి ప్రమాదం లేకుండా ఉండు దేని చేత ధ్యానము చేత అన్నాడు ఇక అన్యస్మిన్ ఇక రెండవ వికల్పము నాకు సమాధానం చెప్తూ రెండవది సంశయం ఉన్నదా నీ అంతఃకరణంలో సంశయం ఉంటే అప్పుడు నువ్వేం చెయ్యి అనంటే ప్రమాణ యుక్తిభ్యాం వివేచనం కురు అన్నాడు అన్యస్మిన్ ప్రమాణయుక్తిభ్యాం వివేచనం కురు ప్రమాణం చేత యుక్తి చేత వివేచనం చేయి చేసినట్లయితే నీకు సద్వస్తువు మరియు ఆకాశములకు భేదం యొక్క నిశ్చయము అవుతుంది తో రూఢతమో భవ్ ఆ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే నీకు నిశ్చయం అవుతుంది అని శ్లోకార్థము ఆద్యే అనగా ప్రథమే వికల్పే ధ్యానాత్ ప్రథమ వికల్పం అంటే చిత్తం ఏకాగ్రత లేకపోవడం వల్ల సదాకాశయోహో భేద బుద్ధి భేద నిశ్చయో నభవతి అని ఒకవేళ అంటే దానికి సమాధానం చెప్తున్నాడు ధ్యానాత్ ప్రత్యేకత ధ్యానం యోగ సూత్రము మూడు డాష్ రెండు ఇత్యుక్త అప్రమత్తో భవ సావధాన భవ ఇది యావత్ యోగ సూత్రకారుడు శ్రీ పతంజలి భగవాన్ చెప్పిన ప్రకారంగా ఒకవేళ చిత్తము అనేక అగ్రం గనుక ఉన్నట్లయితే నువ్వు ధ్యానం చెయ్యి అంటే ధ్యానం యొక్క లక్షణం ఏమని చేశాడు పతంజలి భగవాను త ప్రత్యయ ఏకతానత ధ్యానం అన్నాడు దానికి శ్రీ వేదయాస భగవానుడు భాష్యం రాస్తూ తస్మిన్ దేశే ధ్యేయాలంబనస్ ప్రత్యయస్ ఏకతానత అనగా సదృశ ప్రవాహ ప్రత్యయాంతరేణ అపరామృష్ట ధ్యానం అని అంటూ రాశాడు ఆ సూత్రానికి తస్మిన్ దేశే అంటే మనము ఏ ధ్యేయమును గురించి ధ్యానం చేయదలుచుకున్నామో ఆ ధ్యేయాలంబనమైనటువంటి ప్రత్యయం యొక్క ఏకతానత అంటే ఆ ధ్యేయాకారమైనటువంటి ప్రత్యయాంతరిత అపరామృష్ట వేరే ప్రత్యయాలు లేనటువంటి వేరే వృత్తులు రానియకుండా కేవలం ధ్యేయాకారమైనటువంటి వృత్తుల యొక్క ప్రవాహము నడుస్తూ ఉండాలి దానికే అంటాం అని వ్యాసభగవానులు భాష రాశారు ఆ ప్రకారంగా నువ్వు ధ్యానం చెయ్యి అని ఇక్కడ పూర్వపక్షికి సిద్ధాంతి సమాధానం చెప్పి అప్రమత్తో భవ నువ్వు ప్రమాదరహితుడు కా అంటే సావధాన భవ ఇది యావత్ సావధాన చిత్తుడవయి ఈ విధంగా ధ్యానం చేసినట్లయితే నీకు నిశ్చయమైతుంది ఇక రెండో వికల్పం సంశయం ఉన్నది బుద్ధిలో దానికి సమాధానం చెప్తున్నాను విను అంటాడు ద్వితీయ పరిహారమాహా రెండో వికల్పానికి పరిహారం చెప్తూ సమాధానం చెప్తూ అన్యస్మిన్ ప్రమాణయుక్తిభ్యాం వివేచనం కురు ప్రమాణముల చేత యుక్తుల చేత వివేచనం చేయుము ఆ చేసినట్లయితే తత్యం ఆ చేస్తే ఏమవుతుంది ఇది అతహ తత రూఢతమ భవే శ్లోకంలో చివరి పాదంలో చెప్పినాడు ఆ ప్రమాణయుక్తుల చేత వివేచనం చేసినట్లయితే ఏమవుతుంది అని అంటే నీకు సదాకాశయోహో భేద నిశ్చయో భవే భేద నిశ్చయము అవుతుంది అని డెబ్బై శ్లోకం అయింది ఇప్పుడు డెబ్బై శ్లోకానికి అవతారిక తత అప్పక్యం సరే భేద నిశ్చయం అయింది అయినా కానీ ఏమైతుంది ఆ తర్వాత అని అంటే అప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ధ్యాన్ మానాద్క్తితో రూఢే భేదే నీ సద్వస్తు ద్రవన్న చ విధంగా నిశ్చయమైనప్పుడు ఏమవుతుందనంటే ధ్యానాత్ మానాద్క్తిత ధ్యానం చేత మానవంటే ప్రమాణం చేత యుక్తి అంటే దృష్టాంతాల చేత ఈ విధంగా విచారించినట్లయితే అప్పుడు భేదే రూఢే వేదము రూఢమవుతుంది అంటే నిశ్చయం అవుతుంది దేని దేనికి వియత్సతోహో ఆకాశానికి సద్వస్తువులకు భేద నిశ్చయం అవుతుంది ఏమని నా కదాచిత్ వియత్ సత్యం ఇప్పుడు కూడా ఈ వియత్ ఈ ఆకాశము సత్యము కాదు మరే మనగా మిథ్యా అని సద్వస్తువు నా చద్రవత్ సద్వస్తువు ఏదైతే ఉందో ఆకాశం వలె చిద్రము కాదు అంటే అసద్పం కాదు మరేమనగా మనగా సద్పం ఉన్నది అని నిశ్చయమవుతుంది అంటే సద్వస్తువు త్రైకాలిక అబాధ్య రూపంలో ఉంటుంది తద్భిన్న ఆకాశము అసద్పం అంటే అసత్ అనే శబ్దానికి ఏమని తెలుసుకున్నాము అంటే మిథ్యా అని నిశ్చయం అవుతుంది ఇది భేద నిశ్చయానికి ఫలం ఆరు అంకం ధ్యానం అంటే పూర్వోక్త లక్షణం అంటే శ్రీ పద్మంజలి భగవాన్ చెప్పిన ప్రకారంగా తత్ర ప్రత్యేకత అనంత ధ్యానం అని చెప్పిన ప్రకారంగా ఆ విధంగా ధ్యానం చేసినట్లయితే మరి మానం మానమంటే ప్రమాణము ఏం ప్రమాణము అనుమాన ప్రమాణము ఇదివరకు ఇవ్వబడింది ఎక్కడ అరవై శ్లోకంలో ఎనభై మూడు ఎనభై నాలుగో టిప్పంలో భిన్నే వియత్ సతీ శబ్ద భేదా అని అరవై శ్లోకంలో అక్కడ ప్రమాణం ఇవ్వబడింది ఎనభై మూడు ఎనభై నాలుగు టిఫన్ లో ఎనభై మూడు టిఫన్ లో ఒకసారి చూడండి ఇహ అనుమాను అనుమానం సూచిత ఇక్కడ ఈ విధంగా అనుమానం సూచింపబడుతున్నది ఏమని సత్ అవరు ఆకాశ పరస్పర భిన్న ఇది ప్రతిజ్ఞ వాక్యం సత్ మరి ఆకాశం పరస్పరం భిన్నములు దోను ఇంకే నామకు అపర్యాయి హోనేతే ఇవి రెండిటి యొక్క శబ్ద భేదం ఉన్నది నామభేదం ఉన్నది సత్ అనేది బ్రహ్మవునకు పేరున్నది మరి ఆకాశం అనేది ఈ వియత్ దానికి పేరున్నది రెండు శబ్దభేదం ఉంది కదా శబ్దభేదం ఉన్నందు వస్తుభేదం కూడా ఉంటుంది సత్తునకు ఆకాశానికి పరస్పర భేదం ఉంటుంది దోనుకే నాముకు అపర్యాయోనైతే ఈ రెండింటి పేరు ఏదైతే ఉందో సత్ అని ఈ రెండు ఏకార్థ వాచి కావు మరే మనగా అనేకార్థవాచి అపర్యాములున్నాయి భిన్నార్థములను బోధించే భిన్న శబ్దాలకు అపర్యాయములు అంటారు అపర్యాయములున్నందున ఇవి ఏక వస్తు బోధక శబ్దములు కావు శబ్దభేదమున్నది మరి అవి భిన్నార్థకములు ఉన్నాయి కాబట్టి అపర్యాములు ఉన్నందు ఆకాశ సద్వస్తువులకు భేదం ఉంటుంది ఏ విధంగా అంటే ఘట పటికి అన్నాడు ఘటమనే శబ్దం వేరు పటమనే శబ్దం వేరు శబ్దభేదం ఉన్నది అందువల్ల అర్థభేదం కూడా ఉంది ఘటం అంటే పటం కాదు పటం అంటే ఘటం కాదు అదేవిధంగా సత్ అంటే ఆకాశం కాదు ఆకాశం అంటే సత్ కాదు శబ్దభేదం ఉన్నందున అర్థభేదం కూడా ఉంది ఈ విధంగా శబ్దభేదమును తీసుకొని అనుమాన ప్రయోగం చేస్తున్నాడు అట్లే ఇక బుద్ధి భేదం చేత కూడా సదాకాశములకు భేదమున్నది అన్నాడు దానికి కూడా ఎనభై నాలుగో చుట్టంలో బి ఇహ అనుమాన్ ఓ అన్నాడు సత్ అవర్ ఆకాశ భిన్నహే సత్వస్తువు మరి ఆకాశము రెండు భిన్నములు ఎందుకు బుద్ధికే భేదతే బుద్ధి అంటే జ్ఞానం జ్ఞానభేదం ఉన్నది సద్వస్తువు యొక్క బుద్ధి వేరే ఉన్నది ఆకాశ వస్తువు యొక్క బుద్ధి వేరే ఉన్నది బుద్ధి భేదం ఉన్నందువలన వస్తుభేదం కూడా ఉంటుంది ఏ విధంగా అంటే ఘటపటికి న్యాయ అన్నాడు ఘట పటముల వల్లే ఘటబుద్ధి వేరే పట బుద్ధి వేరే అందువల్ల వస్తుభేదము ఉంది అదేవిధంగా సద్వస్తు బుద్ధి వేరే ఆకాశ బుద్ధి వేరే కాబట్టి బుద్ధి భేదం ఉన్నందున సద్వస్తువు మరి ఆకాశములకు భేదమున్నది అని ఈ విధంగా మానం అంటే ప్రమాణం చేత తెలుసుకోవాలి తర్వాత యుక్తి టూ యుక్తి ఏదైతే ఉందో అది సద్వస్త వృత్తిత్వాత్ ఇత్యాదు ఉత్త ఎక్కడాది అరవై ఎనిమిదవ శ్లోకం అక్కడ యుక్తి చూపెట్టినాడు దానికి ఎనభై రెండో అంకం చూడండి రూపరసాది అనువృత్త ద్రవ్యశ ఇవ ఆకాశ వాయువాది అనువృత్తస్య సత ధర్మిత్వం ఇది యుక్తి రూపరసాదు ఆశ్రయమైనటువంటి ద్రవ్యం రూపరసదులందు అనుసూతమై ఉన్నట్టు ఈ సదువస్తువు ఆకాశ వాయువాదుల్లో అనువృత్తమై ఉంటుంది కాబట్టి సద్వస్తువు ధర్మి అనబడుతుంది మరియు రసాదిభ్య వ్యావృత్త రూప వాయువాది వ్యావృత్త నభస ధర్మత్వం ఇత్యథ రసాదుల నుండి భిన్నమైనటువంటి రూపము ఏదైతే ఉందో అది ద్రవ్యములకు ఆశ్రయించుకొని ఉన్నటువంటి ధర్మముగా పరిగణిపబడుతుంది అదేవిధంగా సద్వస్తువును ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఈ నభస్ అంటే ఆకాశము ఇది వాయువాదుల కంటే భిన్నంగా ఉండి సద్వస్తువుకు ధర్మముగా పరిగణింపబడుతుంది అని ధర్మధర్మి రూప యుక్తి మనము ఈ సద్వస్తువు నుండి ఆకాశమును వేరుగా తెలుసుకోవాలి ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే సద్వస్తువుకు ఆకాశానికి భేద నిశ్చయమవుతుంది ఈ విధంగా ధ్యానము మానము యుక్తి ఈ మూడిటి చేత రూఢే భేదే వీర్సతోహో మరి ఆకాశానికి సద్వస్తువు నాకు భేదము నిశ్చయమైనప్పుడు ఏమవుతుంది అని అంటే ఆకాశము ఇది ఎప్పుడు కూడా సత్యము కాదు మరేమనగా మిథ్యా సద్వస్తువు ఆకాశం వారి నిస్వరూపము కాదు మరి సద్రూపమే అని ఈ విధంగా నిశ్చయం అంటే రెండిటికి భేద నిశ్చయం ్రహ్మము సద్వస్తువు తద్భిన్న ఆకాశము అసద్వస్తువు మిథ్యా అని ఈ విధంగా భేద నిశ్చయము అవుతుంది ఇత్యాద ఉక్త ఏతే ధ్యానాది ఈ ధ్యానము మానము యుక్తు చేత భేదే చిత్తే నిరూఢిము యాతే సతి ధ్యానము మానము యుక్తుల చేత ఆకాశమునకు సద్వస్తువునకు చిత్తములో భేదము నిశ్చయమైనప్పుడు వియత్ కదా చిన్న సత్యం కంటూ సర్వదా మిథ్యా ఏవ అవభాసతే ఈ ఆకాశము ఎప్పుడు కూడా ఇది సత్యం కాదు మరేమనగా మిథ్యా అని మనకు ప్రతీతి అవుతుంది అదేవిధంగా సద్వస్తువు అవి సద్వస్తువు కూడా ఏ విధంగా నిశ్చయమవుతుంది అంటే చిద్రవత్ అంటే ఆకాశవత్ నచ్చ అంటే నయేవ భవతి ఇది శేష ఈ సద్వస్తువు ఆకాశం వలె రూపం కాదు నిస్వరూపం కాదు లేదా మిథ్యా కాదు అని నిశ్చయం అంటే త్రైకాలిక అబాధ్య రూపం ఉంటుంది సద్వస్తువు అని నిశ్చయం ఇది ధ్యానము ప్రమాణము యుక్తి చేత అందువల్ల ధ్యానం చేసినా ప్రమాణ యుక్తుల చేత వివేచనం చేసినా గాని సద్వస్తువుకు మరి ఆకాశానికి భేద నిశ్చయం అవుతుంది అని సిద్ధాంతి పూర్వపక్షి సమాధానం చెప్పాడు డెబ్బై ఐదో శ్లోకానికి అవతారిక ఆరు వందల పన్నెండవ అంకం చూడండివేచనే ఫలమాహా ఆకాశ సద్వస్తువుల యొక్క వివేచన చేస్తే ఫలం ఏమిటి అది డెబ్బై శ్లోకంలో చెప్తున్నాడు జ్ఞాతి సదా వ్యోమ నిస్తత్వోల్లేఖ పూర్వకం సద్వస్త్వీ నిశ్చిద అంటే జ్ఞానికి అంటే సద్వస్తు వేరే ఉన్నది ఆకాశం వేరే ఉన్నది అనేటువంటి భేద నిశ్చయమైనటువంటి జ్ఞానికి వ్యోమ సదా నిస్తత్వోల్లేఖపూర్వకం భాతి వ్యోమం అంటే ఆకాశము నిస్తత్వోల్లేఖపూర్వకం అంటే మిథ్యా రూపం చేత ఉంటుంది సద్వస్తువు అప్పటి నిశ్చిద్రత్వ విభాతి సద్వస్తువు కూడా నిశ్చిదం అంటే ఆకాశం వలే కాకుండా సద్రూపం చేత విభాతి అని ఈ విధంగా ఆకాశ సద్వస్తువులకు భేదం తెలుసుకున్న వానికి నిశ్చయమవుతుంది అని చెప్పినాడు శ్లోకానికి ఏం వ్యాఖ్యానం లేదు ఇక డెబ్బై శ్లోకానికి అవతారిక ఆరు అంకం ద్వీత మిథ్యాత్వం సతో వస్తుత్వం చ సదాచింత కంభవతి ఇత్య ఆహ ఆకాశం యొక్క మిథ్యాత్వంను सद्वस्तु सत्यत् चिंतन वा पुषुन की एमं शंख कलते डबई आरो श्लोका प्रवृत्त वाना प्रवृद्धा सन्मात्रोधयुक्त दृष्ट विस्मये बुध वानायाबृाया्ञा की एलू आकाशम वेर సద్వస్తు వేరు అనేటువంటి ఈ రెండిటి యొక్క భేద నిశ్చయమయి ఆ నిశ్చయమును పునఃపున అనువృత్తి చేస్తూ ఉంటే ఇది వేరు అది వేరు ఆత్మ వేరు అనాత్మ వేరు ఆకాశం వేరు సద్వస్తువు వేరు అని ఈ భేద నిశ్చయాన్ని పునఃపున ఆవృత్తి చేస్తుంటే ఏమవుతుంది వాసన దృఢమైతుంది వాసన దృఢమైన తర్వాత అతనికి వియత్సత్వత్వ వాదినం సన్మాత్ర అబోధ యుక్తంచ దృష్టి విస్మయతే అన్నాడు ఆకాశాదులు సత్యమని చెప్పేవాడిని చూసి పరి సన్మాత్ర బోధ లేనటువంటి వాడిని చూసి విస్మయతే ఆశ్చర్యపోతాడు అంటాడు అంటే భేదం స్పష్టంగా ఉండగా వీళ్లకు అభేదభ్రాంతి అవుతుంది కదా ఆకాశము సత్యం సన్మాత్రం యొక్క బోధ లేకుండా ఈ ప్రపంచమే సత్యం వీళ్ళు ప్రపంచంలో భ్రాంతి చేత తిరుగాడుతున్నారు విస్మయాన్ని పొందుతాడు జ్ఞాని పురుషుడు అని చెప్పినాడు పదహారో అంకం బుధహ అంటే వియత్సతోహో తత్వవేత్త ఆకాశము మరియు సద్వస్తువు యొక్క తత్వము అంటే యథార్థమును తెలుసుకున్నటువంటి వాడు యథార్థం ఏమిటి ఆకాశం మిథ్యా అనేది యథార్థము సద్వస్తువు నిశ్చిద్రము అంటే ఆకాశం వలే కాదు మిథ్యా కాదు మరేమనగా సత్యము అని నిశ్చయం జ్ఞాని పురుషుడు అతనికి గగనస్య సత్యత్వం బ్రుహాణం ఆకాశం సత్యమనే చెప్పేవాడిని చూసి నిరవకాశ సద్వస్తు అవబోధరహితం చ ఆకాశరహితమైనటువంటి సద్వస్తువు యొక్క జ్ఞానం లేనటువంటి వాణిని చూసి దృష్ట్యా విస్మయం ప్రాప్నవతి ఇత్య విస్మయాన్ని పొందుతాడు అని చెప్పినాడు ఉక్త న్యాయం అన్యత్రి అతి దిశతి ఈ న్యాయం అంటే ఆకాశ సద్వస్తువులకు ఏ విధంగా వివేచనం చేసే ఆకాశం మిథ్యా సద్వస్తువు ఆకాశం వలె కాదు సద్రూపము అని ఏ విధంగా నిశ్చయం చేసుకున్నామో అదే న్యాయాన్ని అన్యత్ర కూడా మనము యోజన చేసుకోవాలి అన్యత్ర అంటే ఇంకా వాయువాదుల్లో వాయువు కానీ తేజం కానీ జలము కానీ పృథివీ కానీ వీటిలో కూడా ఇట్ల తెలుసుకోవాలి అంటే సద్వస్తువు అన్నిటిలో అనుసూతమై అన్నిటికంటే భిన్నంగా ఉంది ఈ వాయువాదులు సద్వస్తువు కంటే భిన్నంగా మిథ్యా రూపం చేత ఉన్నాయి అని ఏ విధంగా సద్వస్తువుకు ఆకాశానికి ఎట్లా తెలుసుకున్నామో అట్లే ముందు కూడా తెలుసుకోవాలి అని అతి దేశం చేస్తున్నాడు డెబ్బై ఏడవ శ్లోకం ఏ మాకాశ చ వాసితే న్యాయ నాణేన వాయు వ్యాధే సద్వస్తు ప్రవిచ్య ఏవం ఈ ఆకాశ మిథ్యాత్వే ఆకాశము మిథ్యా అని సిద్ధమైనప్పుడు మరి సత్ సత్యత్వే సద్వస్తువు సత్యముంది అని ఎప్పుడైతే అంతఃకరణంలో దృఢ నిశ్చయం అవుతుందో వాసితే అదే న్యాయం చేత వాయుదే సద్వస్తువు ప్రవీత్యతం వాయువాదుల నుండి కూడా సద్వస్తువును భిన్నంగా చేసి వాయువాదుల మిథ్యా సద్వస్తువు సద్రూపము అని తెలుసుకోవాలి అని అతి చేసినాడు దానికి కూడా ఏం వ్యాఖ్యానం లేదు ఇప్పుడు డెబ్బై ఎనిమిదో శ్లోకానికి అవతారిక చూడండి నను ఆకాశకార్య వాయో అకారణభూతైన సద్వస్తున తాదాత్మ్య ప్రతీతి అయోగాత్ స్వత వివేచనం అప్రయోజకం ఇది ఆశంక సంబంధ అభావే అవి పరంపరయా సంబంధ అస్తి అంటాడు వాయువాదులు ఏవైతే ఉన్నాయో సద్వస్తువు యొక్క కార్యములు కావు గదా आकाशमंटे सद्वस्तुक कार्य का बट्टी दी वेजेय वायो अकार सद्वस्तुना कहना कानेदवस्तु काने चेत तादात्म प्रती अयोगा अभेद्रांति चेत रेक तादात्म प्रती वायु को सद्वस्तक सद्वस्तुक कार्य का कार्यक्रम योह अनन्वे न्याय चेत वायु सद्वस्तुक कार्य సద్వస్తువుతో తాదాత్మ ప్రతీతి అవుతుండే కానీ వాయువు సద్వస్తువు యొక్క కార్యం కానే కాదు అందువల్ల తాజాత్మ్య ప్రతీతికి అయోగం ఉన్నందువలన ఎప్పుడైతే తాదాత్మ ప్రతీతే లేదో అభేద ప్రతీతే లేదో అప్పుడు భేదం చేసి తెలుసుకో అనేది ప్రశ్ననే లేదు ఇక్కడ భేదం చేస్తావు అభేదం ఉంటే వివేచనం ద్వారా భేదం తెలుసుకోవాలి సద్వస్తువు నుండి వాయువును వేరుగా తెలుసుకున్నటే ఏం ప్రయోజనం లేదు అప్రయోజకం ఇంక ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు అయ్యా సదువస్తువునకు వాయువుకు సాక్షాత్ కార్యకరణ భావం లేదు సాక్షాత్ గా కాకుండా పరంపర రూపం చేత సాక్షాత్ సంబంధము సదువస్తువునకు ఆకాశంతో ఉంది ఆకాశమునకు వాయువుకు సంబంధం ఉన్నది అందుకని పరంపర సంబంధం చేత సదు యొక్క కార్యముగానే చెప్పవచ్చు దేనిని వాయును అని సమాధానం చెప్తూ ఉన్నాడు శ్లోకము డెబ్బై ఎనిమిది సద్వస్తు మాయా త్రైక దేశ గం వియత్రాప్యేక దేశ గతో వాయు ప్రకల్పితడు ఒక క్రమతో చెప్తున్నాడు సద్వస్తుని ఏకదేశస్థ మాయా సద్వస్తు ఎందు ఏక దేశంలో ఉంది మాయా అని పూర్వం చెప్పుకుంటూ వచ్చాం కదా మాయా సద్వస్తువు నందు ఉంది కల్పితంగా అంటే పూర్ణ దేశంలో ఉందా లేదా ఏకదేశంలో ఉందా అని పూర్వపక్షి శంక చేస్తే ఏకదేశంలో ఉంది పాదోశ విశ్వాభూతాన్ని త్రిపాదశ్యామృతం దివి దశాంగులం అత్యతిష్ట అని ప్రమాణాలు ఇచ్చి చెప్పుకుంటూ వచ్చాం కదా సద్వస్తువు నందు మాయా సర్వదేశంలో ఉండదు ఒకవేళ సర్వదేశంలో ఉంది అంటే ముక్తులకు శుద్ధ బ్రహ్మం యొక్క ప్రాప్తి కలగదు అందుకని వారికి అనిర్మోక్ష ప్రసంగము పెద్ద ఆపత్తి వస్తుంది అందుకని సర్వదేశంలో ఒప్పుకోకూడదు ఏకదేశంలో ఉంటుందని శృతులు స్మృతులు కూడా చెప్తున్నాయి కాబట్టి ఏకదేశంలోనే మాయా సద్వస్తువునందు ఉంది అని పూర్వం నిర్ణయం చేసుకుంటూ వచ్చాం అందుకని మాయా సద్వస్తువు ఏకదేశంలో ఉంది తత్ర అంటే ఆ మాయలో కూడా ఏకదేశగం వియత్ ఆ మాయలో కూడా ఏకదేశంలో ఉంది ఆకాశం తత్రపి ఆ ఆకాశంలో కూడా ఏకదేశ ఆకాశంలో కూడా ఏకదేశంలో ఉంది వాయువు ఈ విధంగా పరంపర రూపం చేత సద్వస్తువు యొక్క కార్యమే అని వాయువు నిశ్చయింపబడుతుంది ఇది శ్లోకార్థమైంది దానికి టీక కూడా ఏమీ లేదు ఇంతే తెలుసుకోండి సద్వస్తువు నుండి ఏకదేశంలో మాయ ఉంటుంది మాయలో ఏకదేశం ఆకాశం ఉంటుంది ఆకాశంలో ఏకదేశము వాయువు ఉంటుంది కాబట్టి పరంపర రూప సంబంధం చేత సద్వస్తువు వాయువుకు సాధ్యాత్మక సంబంధం ఉంది అందుకని వాయువు కూడా సద్వస్తువు యొక్క కార్యమే అని తెలుస్తుంది అయితే టిప్పనం ఎక్కడొచ్చిందండి తొంభై మూడు తొంభై మూడు కల్పిత వాయు వాయు కల్పితయ్ అక్కడ ఉంది తొంభై మూడవ రెండు దోషం ఏం కాలేదు కానీ జిరాక్స్ పడలేదు మా దగ్గర మరి మీ దగ్గర ఎట్లా ఉందో అందరికి ప్రింటు అయ్యిందా అక్కడ తొంభై మూడో టిప్పన్ పేజీలో ఏమయ్యా ఎక్సే పేజీ చివర్ లో టిప్పన్ ఉంది చూడండి అక్కడ తొంభై మూడు అని నంబర్ వేసుకొని ఆకాశకు అని ఒక శబ్దం రాసుకోను మొదటి పంక్తిలో ఇక రెండో పంక్తిలో తిసుకు అన్న కల్పితికి అని ఇంత రాసుకోండి రిసుకు అన్య కల్పితకి అని ఇంత రాసుకోండి రెండో పంక్తిలో సరే ఇక్కడ మనము పూర్వం కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాము సిద్ధాంత బిందులో చెప్పుకున్నాము తత్వానుసంధానంలో కూడా ఇదివరకు చెప్పుకున్నాము రేపు కూడా వస్తుంది ఈ విషయం ఏమిటంటే సద్వస్తువు మాయ ఉంది ఆ మాయా చేత కల్పితము ఆకాశం ఉంది అయితే సద్వస్తువు మాయ ఉంది అన్నప్పుడు సద్వస్తువు ఏమైంది మాయా విశిష్టమైంది మాయా విశిష్ట చేతనమైంది కేవలం మాయా నుంచి ఆకాశం పుట్టలే మాయా విశిష్ట చేతనము నుండి ఆకాశం పుట్టింది ఇక కేవల ఆకాశము వాయువునకు కారణం కాదు మరేమనగా ఆకాశ విశిష్ట చేతనము వాయువుకు కారణం అట్లే ఉత్తరత తెలుసుకోవాలి వాయు విశిష్ట చేతనము తేజమునకు కారణము తేజో విశిష్ట చేతనము జలమునకు కారణము జల విశిష్ట చేతనము పృథివీకి కారణం అంటే కేవలం జడమైనటువంటి వాయువాదులు కానీ ఆకాశము గాని ఉత్తర భూతాలకు కారణము కాజాలవు మరేమనగా చైతన్య విశిష్టమైనటువంటి ఆకాశాదులే ఉత్తర ఉత్తర భూతాలకు కారణమవుతాయి అది టిప్పం ద్వారా చెప్పినాడు ఇప్పుడు రాసుకున్నారు కదా తొంభై మూడవ ఆకాశకు మాయా ఉపేత చేతన విషయ కల్పితనైతే మాయా చేతనం నందు అప్పుడు చేతనము మాయా విశిష్టమైంది ఆ మాయా విశిష్ట చేతనం నుండి ఆకాశము కల్పించబడింది ఆకాశకు మాయా ఉపేత చేతన విషయ కల్పితనైతే మాయా ఉపేతం మాయా విశిష్టం ఇక్కడ ఒకటే అర్థంలో చెప్పవచ్చు మాయా ఉపేత చేతనం ఆకాశము కల్పించబడింది అయితే స్వయంగా కేవలం ఆకాశము అది జడమున్నది కాబట్టి మరి అదే పరతంత్రం ఉన్నది ఎక్కడున్నది మాయా ఊపిత చేతనం కల్పితమే ఉన్నది అది తిసుకు అన్యకల్పితకి అధిష్టానత బనహి ఆ ఆకాశము అది అన్యకల్పితమైనటువంటి వాయువాదులకు అధిష్టానం కాజాలదు ఏది ఆకాశం యాతే ఇహ ఆకాశ ఉపేత విషయ వాయువు కల్పిత అంటే అడ్జస్ట్ ఇట్లా తెలుసుకోవాలి కానీ కేవలం ఆకాశము వాయువునకు కారణం కాదు ఆకాశ విశిష్ట చేతనం నందు ఈ వాయువు అధ్యస్థమై కల్పించబడింది అందుకని కేవలం ఆకాశం నుండి ఉత్పన్నం కాదు ఇహే అభిప్రాయ ఐసే సారే స్థలమే జాన్న అట్లే ఉత్తరత్రుడ తెలుసుకోవాలి వాయు విశిష్ట చేతనం నుండి తేజము తేజ విశిష్ట చేతనం నుండి జలము జల విశిష్ట చేతనం నుండి పృథివీ అని ఈ విధంగా తెలుసుకోవాలి సరే సద్వస్తువు నుండి సాక్షాత్గా తస్మాద్ ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంబోధ అని ప్రకారంగా ఆకాశం పుట్టింది ఆకాశ విశిష్ట చేతనం నుండి ఇప్పుడు మన టిప్పణులు దర్శకున్న ప్రకారంగా ఆకాశ విశిష్ట చేతనం నుండి ఈ వాయువు పుట్టింది అంటే పరంపరా సంబంధం ఉన్నది ఇప్పుడు ఇరవై అంకం చూడండి ఏవం సద్వాయు సంబంధం ప్రదర్శ ఇప్పుడు సద్వస్తువునకు వాయువునకు సంబంధం చెప్పినాడు ఏం సంబంధం పరంపరా సంబంధం చూపెట్టి తయో ధర్మత భేద జ్ఞానాయ వాయువు ప్రతీయమానాన్ ధర్మాన్ ఆహా ఇప్పుడు స్వరూపం చేత సద్వస్తువునకు వాయువుకు పరంపరా సంబంధం చూపెట్టి ఇప్పుడు వాయువును సద్వస్తువుతో భేదంగా చూపెట్టడానికి భేద భేదం జ్ఞానం కోసము ధర్మత దాని ధర్మాలను చూపెడుతూ కూడా సద్వస్తు నుండి వాయును వేరుగా చెప్తాడు అంటే వాయువులో ఏ ధర్మాలు ఉన్నాయో అవి సద్వస్తువులో లేవు అని తెలుసుకోడానికి వాయువు యొక్క ధర్మాలు చెప్తాడు చూడండి శ్లోకం డెబ్బై తొమ్మిది శోష స్పర్శ తరి వేగో వాయుధర్మ ఇవభావా సన్మాయ యోమ్నామియే తేపి వాయుగాహ శోష అంటే వాయువులో శోషింపజేసే ధర్మం ఉన్నది ఎండింపజేసే ధర్మం ఉన్నది పెళ్ళైనాక వస్తువు పచ్చిగా ఉంటే అది కొన్ని గంటలకు కొన్ని రోజులకో ఎండిపోతుంది ఆ ఎండింపజేసేటువంటి ధర్మం ఎవరియంగ్ ఉన్నది అంటే వాయువులో ఉంది అందుకని శోషణ ధర్మము వాయువులో ఉంది మరి వాయువులో స్పర్శ గుణము అదొక ధర్మం ఉంది మరి గతి అంటే గమనము వాయు ఒక క్షణం కూడా నిలబడదు అది గమనం చేస్తుంది గమనం చేయడం కాదు అతి వేగంగా పరిగెత్తుతుంది వేగ గుణం కూడా దానిలో ఉంది ఈ నాలుగు ధర్మాలు వాయుధర్మాలు ఉన్నాయి ఇమే వాయుధర్మా ఈ నాలుగు ధర్మాలు వాయు యొక్క ధర్మాలు ఇక దాని యొక్క స్వధర్మాలు చెప్పి ఇప్పుడు కారణం నుండి వచ్చినటువంటి ధర్మాలు కూడా చెప్తున్నాడు త్రయ స్వభావా సన్మాయ వ్యోమ్నాం ఏతే వాయుగాహ అన్నాడు సన్ అంటే సద్వస్తువు మాయా మరి వ్యోము అంటే ఆకాశము ఈ మూడిటి యొక్క ధర్మాలు కూడా త్రయ స్వభావా మూడు ధర్మాలు కూడా తే అపి వాయుగా అవి కూడా వాయువులో ఉన్నాయి అంటాడు అవి ఏ ధర్మాలు ముందు శ్లోకంలో చెప్తాడు కారణాల మూడు ధర్మాలు వాయువులో వచ్చినాయి దాని స్వధర్మాలు నాలుగు చెప్పినాడు అయితే ఈ ధర్మాల చేత కూడా సద్వస్తును వివేకం చేయవచ్చు వాయువులో ఉన్నటువంటి ఈ శోష స్పర్శ గతి వేగాదులు సద్వస్తువులో లేవు అందువల్ల సద్వస్తువు కంటే వాయువు భిన్నంగానే ఉంది అని ఈ విధంగా ధర్మాలతోనూ కూడా వాయువును సద్వస్తువు నుండి వేరుగా చేయవచ్చు అని డెబ్బై శ్లోకం చెప్తున్నాడు ఇరవై అంకం చూడండి ఏం ప్రాతిష్కాన్ ధర్మాన్ అభిదాయ అంటే శోష స్పర్శ గతి వేగు అనేటువంటి ధర్మాలు వాయు యొక్క స్వధర్మాలు ఏవం ప్రాతిష్వికాన్ ధర్మాన్ ప్రాతిష్ఠకం అంటే స్వధర్మాలు స్వాభావిక ధర్మాలు దాని ఏవైతే ఉన్నాయో అవి అభిదాయ చెప్పి కారణత ప్రాప్తాన్ తాన్ ఆహా నుండి వచ్చిన ధర్మాలను కూడా చెప్తాడు త్రయ స్వభావాహ సన్మాయ వ్యోమ్నాం ఏతే వాయుయుహ అని ఉత్తరార్థంలో చెప్పన్నాడు మూడు ధర్మాలు కారణంలో నుంచి వచ్చినాయి సన్మాయ వ్యోమ్నాం ఏ త్రయ స్వభావా అంటే శీల విశేషా ధర్మా తే అపి వాయుగాహ వాయువు విద్యంతే ఇ అనంటూ డెబ్బై తొమ్మిదో శ్లోకానికి వ్యాఖ్యానం పూర్తి చేశాడు కే తే ధర్మా ఇత్య ఆహా ఆ ధర్మాలు ఏవి అంటే ఇప్పుడు చెప్తున్నాడు శ్లోకం ద్వారా వాయురస్థితి సద్భావ సతో వాయు నిస్తత్వ రూపత మాయా స్వభావ్యో మగోధ్వని కారణ ధర్మాలు మూడు వచ్చినాయి వాయువులో ఏమిటి సద్వస్తువు యొక్క ధర్మం చూడండి వాయు అస్థి అంటామా లేదా ఈ వాయు అస్థి అన్నప్పుడు ఈ అస్థి అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాయువులో సద్వస్తు యొక్క ధర్మం అస్థి ఉన్నది అనేటువంటి ఉనికి ఏదైతే ఉందో అది సద్వస్తువు యొక్క ధర్మం అంటే సద్వస్తువు నుండి ఒక ధర్మం వచ్చింది అస్థి అనేది ఇక ఆ సద్వస్తువు అస్థి రెండు కలిసి వాయు రస్తి అని ఈ విధంగా అభేద ప్రతీతి అయింది ఇప్పుడు ఆ అభేద ప్రతీతి అయినటువంటి ఆ రెండిలో సద్వస్తువు నుండి వాయువును వేరు చేసినట్లయితే వాయువుకు స్వరూపమే లేకుండా పోతుంది సతహా వాయువు సత నుండి వాయువును వేరు చేసినట్లయితే నిస్తత్వ రూపత అప్పుడు ఆ వాయు నిస్తత్వ రూపం ఆ నిస్తత్వం అనేది మాయా స్వభావ అది మాయ యొక్క స్వభావం ఇక వ్యోన ధ్వని ఆకాశం యొక్క ధర్మం ఉందో అది ధ్వని వాయువులో కూడా వీసీ శబ్దం అని వస్తుందని మనం పూర్వం మొదటి ప్రకరణంలో చెప్పుకున్నాం కదా వీసీ అనే శబ్దం ఇది ఆకాశంది అని మూడు కారణ ధర్మాలు చెప్తున్నాడు వాయువులో సద్వస్తు యొక్క ధర్మము అస్థి మరి నిస్వరూపత అనేది మా ధర్మము మరి ధ్వని ఏదైతే వాయువులో కనపడుతుందో అది ఆకాశం యొక్క ధర్మము కారణ గుణాలు మూడు అని చూపెట్టాడు ఇరవై ఎనిమిదవ అంకం చూడండి వాయు అస్థి ఇది వ్యవహార హేతు సద్రూపత్వం సద్వస్తున ధర్మ ఏక చూడు వాయు అస్థి అనేటువంటి వ్యవహారానికి హేతు అయినటువంటి సద్రూపత్వం వాయువులో ఏ ఉనికి ఉన్నదో సద్వరూపత్వం ఉన్నదో అది సద్వస్తువు యొక్క ధర్మం ఒకటి ఇక వాయువు సద్వస్తువున వివేచితే సతి వాయువును సద్వస్తువు నుండి వేరు చేసినట్లయితే ఎత్తు నిస్తత్వ రూపత్వం స మాయాధర్మో ద్వితీయ సద్వస్తువు నుండి వాయువును వేరు చేసినట్లయితే వాయువుకు ఏదైతే నిస్తత్వం రూపం ప్రాప్తం అవుతుందో రతీతి అదే మాయా ధర్మో ద్వితీయ అదే మాయ యొక్క ధర్మం అని తెలుసుకోవాలి శబ్దో వ్యోమ్న సకాశాద్ ఆగతో ధర్మ తృతీయ ఇత్య ఇక ఆకాశం యొక్క ధర్మం ఏదంటే శబ్ద శబ్దో వ్యోమ్న సకాశాద్ అంటే ఆకాశం నుండి ఆగత ఆకాశం నుండి వచ్చినటువంటి ధర్మం శబ్దము ఎక్కడా వాయువులు అది ఆకాశం యొక్క ధర్మము ఈ విధంగా మూడు కారణ ధర్మాలు వాయువులో ఉన్నవి అని స్పష్టంగా చూపించాడు ఈ విధంగా ఎనభై శ్లోకాలు అయిపోయినాయి తర్వాత ఎనభై ఒకటో శ్లోకానికి అవతారిక చూడండి నను వ్యోమవివేచన ప్రస్తవే వాయువాదిషు అనువృత్ సత్ నతు వ్యోమ ఇది భేదీహీ వాయువాద ఆకాశ అనువృత్తి నివారిత ఇదనీ వ్యోమానువృత్తి అభిధీయతే అత పూర్వోత్తర విరోధ ఇది శంకత శంకాకారుడు ఏమంటాడంటే స్వామీజీ మీరు వాయువాదిస అనువృత్తం సన్ నతు వ్యోమేతి భేద దేహి శ్లోకము పూర్వం వచ్చిపోయింది శ్లోకం చూడండి వాయువాదిస అనువృత్తం సన్ నతు వ్యోమేతి భేద దేహి అక్కడ అరవై ఏడో శ్లోకములు ఉత్తరార్ధంలో ఉంది అక్కడ ఏం చెప్పినాడు అనంటే గ్రంథకర్త సత్ వాయువాదిస అనువృత్తం నతు వ్యోమ సద్వస్తువు వాయువాదుల్లో అనువృత్తం అనుసృతమై ఉంది ఏ విధంగా ఆకాశ అస్థి అని అంటూ ఆకాశంలో అనువృత్తమై ఆకాశం చేత అభిన్నమై ప్రతీతి అవుతుందో అట్లా వాయువు అస్థి తేజ అస్థి వాయు సన్ తేజ అని ఈ విధంగా ఈ సద్వస్తువు వాయువాదుల్లో అనువృత్తమవుతుంది కానీ ఆకాశం వాయువాదులో అనువృత్తం లేదు అన్నాడు అక్కడ చెప్తున్నాడు వాయువాదులో అనివృత్తం అవుతుంది ఆకాశం అన్నాడు ఎందుకంటే ఆకాశం యొక్క గుణము వాయువులో వచ్చింది ఏది ధ్వని శబ్దం అని చెప్పిందా లేదా మరి ఇప్పుడు ఆకాశం వాయువులో అనువృత్తమైందా లేదా అయింది ఇక్కడనేమో అనువృత్తి అవుతుందని చెప్తున్నావు ఆ వాయువాదుల్లో ఆకాశం అనువృత్తం కాదు అనుసూతం కాదు అని అక్కడ చెప్పినావు మరి ఇప్పుడు పూర్వోత్తర విరోధం రాలేదా యాఘాత దోషం వస్తుంది కదా అని శంక ప్రాప్తమైనప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు ఎనభై ఒకటో శ్లోకం చూడండి సతో నివృత్తి సర్వ్ర వ్యోమ్ నో నేత్తి పురేరివృత్తిర కథం నవ్యాహత వచహ పూర్వము సత సర్వత్ర అనువృత్తి సద్వస్తువు సర్వత్రా అనువృత్తులు ఉన్నది ఆకాశంలో అనువృత్తమే ఉన్నది వాయువాదుల్లో కూడా ఘటపటాదుల్లో కూడా సంపూర్ణ ప్రపంచంలో అనువృత్తమే ఉంది అని అక్కడ సద్వస్తువు సర్వత్రా అనువృత్తం అని చెప్పి వ్యోమ నాయితే పురయరితము ఆకాశం మాత్రము వాయువాదులో అనువృత్తం లేదు అని పూర్వం చెప్తున్నారు అక్కడ అరవై శ్లోకంలో ఇప్పుడేమో వ్యోమ అనువృత్తి అధునా ఇప్పుడేమో వ్యోమము వాయువాదులు అనువృత్తి అవుతుందని ఇప్పుడు చెప్తున్నావు మరి వ్యాహతం కథం నీ యొక్క వచనమునకు వ్యాఘాత ద్వషము ఎందుకు కలిగది అంటే వ్యాఘాత దోషం వస్తుంది అని ఈ విధంగా శ్లోకం మొత్తం శంకాభాగమే ఉంది ముప్పై అంకం వ్యోమానువృత్తి అదన ఉచతే ఇది శేష వాయువాదుల్లో ఆకాశం యొక్క ఇప్పుడు చెప్తున్నారు పూర్వము అనువృత్తి కాదు అని నివారణ చేసినారు పూర్వోత్తర విరోధం వచ్చింది కదా శ్లోకం ద్వారా శంక చేసినాడు దానికి సమాధానము ఎనభై రెండో శ్లోకంలో చెప్తాడు దానికి ముప్పై రెండో అంకం చూడండి పూర్వము అవకాశ లక్షణ స్వరూపానువృత్తి నివారిత ఇదానీ ధర్మానువృత్తి ఏవ అభిధీయతే నా స్వరూపానువృత్తి అతన్న వ్యాహతి ఇది పరిహరతి అయితే గ్రంథకర్త పూర్వపక్షి సమాధానం చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తూ చెప్తాడు ఏ విధంగానంటే పూర్వము అవకాశ లక్షణం ఆకాశ అని ఏదైతే ఆకాశం యొక్క లక్షణం చేసినామో ఆ రూపం చేత అవకాశ లక్షణ రూపం చేత వాయుదుల్లో అనువృత్తి కాదు అని నివారించబడింది అయితే ఇక్కడనేమో ఆకాశం యొక్క ధర్మం ఆకాశం యొక్క గుణం ఏదైతే శబ్దం అది వాయువాదు అనువృత్తి అవుతుంది ఇక్కడ చెప్తున్నాం అందుకని వ్యాఘత దూసం మేము రాదు శ్లోకాన్ని ప్రవృత్తి చేస్తున్నాడు ఎనభై రెండో శ్లోకము పూర్వోక్తి రధునాత్ శబ్దానువృత్తి రే వోక్త వచస్వ్యాహతి కుత ఛిద్రానువృత్తి న ఇది పూర్వోక్తి పూర్వము అరవై ఏడవ శ్లోకంలో ఛిద్రము అంటే ఆకాశం యొక్క కాదు అని చెప్పినాం కదా అక్కడ దాని తాత్పర్యం ఏంటి అంటే అవకాశ లక్షణం ఆకాశ అనేటువంటి లక్షణానుసారంగా దాని స్వరూపము చేత వాయువాదుల్లో అనువృత్తి లేదు అని చెప్పినాము ఇక ఇక్కడనేమో శబ్దానువృత్తి ఉక్త అధునా అంటే ఇప్పుడు శబ్దానువృత్తి అవుతుందని మేము చెప్తున్నాము అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి అభిప్రాయ భేదం ఉంది అక్కడనేమో అవకాశ లక్షణ రూపం చేత వాయుదుల్లో అనువృత్తి లేదు అని మేము చెప్పినాము ఇక్కడ శబ్దం యొక్క అనువృత్తి అవుతుంది అని చెప్పినాము అభిప్రాయ భేదముంది అని ఎనభై శ్లోకంలో చెప్పినాడు ముప్పై నాలుగో అంకం చూడండి ఎనభై మూడో అవతారిక నను వాయోహో సద్భ్రహ్మ విలక్షణత్వాదు అసత్వ లక్షణం మాయామయత్వం ఏది ఉచితే అయితే స్వామిజీ సద్వస్తువు విలక్షణంగా వాయువు ఉండడం వాయువు కూడా మాయామయత్వం అది కూడా మాయా రూపం ఇంత పూర్వం చెప్పాడు కదా కారణ గుణాలు మూడు వస్తాయి సద్వస్తువుది వాయువు అస్థి అని వ్యవహారం అవుతుంది మరియు సద్వస్తువు నుండి ఆ వాయువుని వేరు చేసినట్లయితే అది నిస్వరూపం సిద్ధ ఆ నిస్వరూపత్వమే మాయా యొక్క స్వభావము అని చెప్తూ వచ్చారు కదా అయితే ఎందువల్ల చెప్పారు సదువస్తువు కంటే భిన్నంగా ఉండి కావుననే ఆ వాయువుకు మాయామయత్వం చెప్పినారు నిస్వరూపం లేదా మిథ్యా అని చెప్పినారు తరి ఏ విధంగా సదువస్తువు కంటే భిన్నంగా ఉండడం వాయువుకు మిథ్యాత్వం లేదా మాయామయత్వం చెప్పినారో అదే విధంగా తరిహి అవ్యక్త స్వరూప మాయా వైలక్ష్యాన్ని ఆదు అమాయామయత్వం అపి కిం నశాత్ ఇది చోదయతి ఇప్పుడు అవ్యక్తం కంటే వాయువు భిన్నంగా ఉన్నదా లేదా విలక్షణం ఉన్నదా విలక్షణం ఉన్నదా లేదా అందువల్ల సద్వస్తువు కంటే విలక్షణం ఉన్నందున ఏ విధంగా మీరు వాయువుకు చెప్పిన అట్లే మాయ కంటే కూడా విలక్షణం ఉన్నందు వాయువుకు మాయామయత్వం చెప్పవద్దు అంటే మిథ్యా అని చెప్పవద్దు మరేమన సత్యం అని చెప్పాలి ఇప్పుడు వాయువుకు క్యుమ్ నశాత్ ఇట్లా ఎందుకు చెప్పకూడదు కాదు అని ఈ విధంగా చోదయ్య అంటే ప్రశ్న చేసినాడు నన్ను సద్వస్తు పార్థక్యాత్ అసత్వం చే తదు అవ్యక్తమాయా వైషమ్యాత్ అమాయామయతినో మొత్తం శంఖాభాగమే ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా సద్వస్తువు కంటే పార్థక్యాత్ అంటే పృథగ్గా ఉన్నందువలన విలక్షణంగా ఉన్నందువలన వాయువుకు అసత్వం అంటే మాయామయత్వం మిథ్యాత్వం ఏ విధంగా చెప్పినారో అదేవిధంగా అవ్యక్త మాయ కంటే కూడా వాయువు భిన్నంగా ఉన్నందువలన దానిలో మాయ కంటే వైలక్షణ్యంగా ఉన్నందుకు మాయామయత్వం చెప్పొద్దు మరి అమాయామయత్వం చెప్పాలి అంటే సత్యం చెప్పాలి ఇట్లెందుకు చెప్పకూడదు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు సమాధానం ఎనభై శ్లోకంలో చెప్పబోతున్నాడు ఆ విషయం క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం తో సహనా సహనత్తు సహ వీర్యం తేజస్వినధీతమస్సు మా విద్విషావై ఓ శాంతిశాంతిశి